బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లో మనం ట్రైన్ స్టార్ట్ చేసుకున్నాము ఈ రోజు సండే డిసెంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మనం ట్రైన్ స్టార్ట్ చేసుకున్నాము ఈ రోజు కైఫ్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ నా వందనలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థన్ యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము స్టార్టింగ్ ప్రైజ్ దీపా సిస్టర్ చేస్తారు సాంగ్ రవి బ్రదర్ పాడతారు ప్రైజ్ సిస్టర్ ప్రేజ్ సిస్టర్ స్టార్టింగ్ ప్రే చేస్తా సిస్టర్ స్టార్టింగ్ ప్రే చేసుకుందాం కళ్ళు మంచి కూడా ప్రార్థన చేసుకుందాము అందరికీ ప్రేజ్ లో పరిషుద్ధ ప్రేమల దేవ కృపల తండ్రి దేవాస నీకు లెక్కలేని కృతజ్ఞతా స్తోతులు స్తోత హలలియ రజ్జ పరిషుద్ధుడ ఒక సర్వశక్తి మంతుడ తర్వాధికారికి బంధనాలు చేయం గలిగిన దేవానికి వందనాలి ప్రభా స్థుతి మహిమ గణత ప్రభావం ప్రభా యుగ యుగాలకే ప్రభా మీకే చరణుగాక ఏకా రాజానికి స్తోత్రం నీకే అవనాతండి దేవ మార్నింగ్ నుంచి ప్రభా ఈ ఇప్పటి వరకు కూడా ప్రభావం మందులం కాచు కాపాడంలో గొప్ప దేవానికి వందనాథండి మన యొక్క సాయంత్రం టైంలో కూడా ప్రభా మన యొక్క ప్రైజ్ జరుగుతున్నాగా ప్రభా మరి నీకే వందనాథండి యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచని ప్రభా అదే రీతిగా తండ్రి మరి లోకంలో ఎక్కడ చూసినా గలీబిని ప్రభా నీ యొక్క గలిబిలి నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించి ప్రభా నీ యొక్క పరిశుద్ధతలో తండ్రి మమ్మల్ని ముద్రించుకొని నడిపిస్తున్నందుకు నీకు వందనా తండ్రి దేవాయేస ప్రభ ఇలాంటి అవకాశం లేకుండా ప్రభ ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు తండ్రి దేవాయశ్ ప్రభ మరి ఎంతో మంది బిడ్డలు కూడా నీ యొక్క సన్నిధికి రావాల్సిందే కానీ ప్రభా ఎవరు కూడా వీలేదు తండ్రి వారిని అందరినీ నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి అదే రీతిగా తండ్రి మా కొరకు తండ్రి మీరు ప్రభా శిల్వా మరణం పొందిన ప్రభ మా ప్రతి పాపము శాపము మా రోగము మా వ్యసనాలని అన్నిటినీ కూడా ప్రభా నీ యొక్క శిల్వా మరణం పైన భరించిన ప్రభా బట్టి కూడా నీకు వందనాలు తండీ దేవాయసుప ప్రభ మా కొరకు రానయ్యున్న గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి మరి మా కొరకు కూడా తండ్రి పనులొక రాజ ప్రభా స్థానం ఉంచిన ప్రభా దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తండండి దేవాయసుప ప్రభ అల్ప ఓ మేకవి కూడా ప్రభా నీవే నీకే వందనాలు ప్రభా దేవాయసు ప్రభా సజిలకు సజిలో ప్రభా నీకే లెక్కలను పొందనాల ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవాయసు ప్రభావ మరి ప్రతిరోజు గూడప్రభ గడపడానికి ప్రభా ఈ ఇచ్చిన యొక్క మంచి సమయాన్ని అన్నింటినీ బట్టి నీకు పొందనాలి తండ్రి దేవాయసు మరి అన్న ప్రకటన ధ్యానిస్తుండగా తండ్రి మరి మమ్మ అది విని మేము నేర్చుకోవాలి తండ్రి ఇతరులకు గుడప్రభ మేము ప్రకటింపసి చేయాలండి దేవాయసు ప్రభా నీ నీతిని సద్దిని ప్రకటించే బిడ్డలుగా మా అందరినీ తయారు చేయమని ప్రార్థడం ఈ యొక్క రాకడికి ప్రతి బిడ్డ అదే రీతిగా తండి మరి పాట ద్వారా వాక్యం ద్వారా ప్రభా మీదే మహిమ పొందమని ప్రార్థిస్తుంది మరి ఆది అంతం ప్రభా మీరే తోడో నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుందండి ఆ మేన్ సిస్టర్ రవి మీరు పాట పాడలేం ప్రదా ఓకే సార్ నేనెల్లప్పుడూ యహోవను సన్ను తదన్ నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు నేనెల్లప్పుడు యహోవను సన్ను నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు అంతా నా ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తించుటమానను ఆరాధనాపను స్తించుటమానను స్తించుటమానను కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీళ్ళే పానములైనా కటిక దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేచారిన మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమా మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమా మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమా అంతాన మేలుకి ఆరాధన యేసుకే అంతాన మంచికి తన చిత్తమునకు తలవంచితే వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తించుటమానను ఆరాధనాపను స్తించుటమానను స్తించుటమానను ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా యహోవాయిచ్చను యహోవా తీసుకొనిను యహోవాయి తీసుకుని ఆయన నామమునకి స్తి కలుగుగాక ఆయన నామమునకి స్తి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచితే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్థుతించుటమానను ఆరాధనాపను స్తించుటమానను స్తించుటమానను అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున నీవు నాకుండగా ఏది నా కక్కర లేదు నీవు నాకుండగా ఏది నా నీవు నాకుండగా ఏది నా కక్కరలేదు నీవు నాకుండగా ఏది నా కక్కరలేదు అంతా నా మేలుకి ఆరాధన యేసుకే అంతా నా తన చిత్తమునకు తల తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తించుటమానను ఆరాధనాపను స్తించుటమానను స్తించుటమానను నీవు చేయునది నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను తెలుసుకుందును నీవు చేయునది నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను తెలుసుకుందును ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే ప్రస్తుతము సమస్తము ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే అభ్యసించినా నీతి సమాధాన ఫలమే అభ్యసించినా నీతి సమాధాన ఫలమే అంతాన మేలుకే ఆరాధన ఏస్తుకే మంచితే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తించుటమానను ఆరాధనాపను స్తించుటమానను స్తమానను అలరియా థ్యాంక్ యూ చేస్తారు ప్రేజ్ రావురావు బ్రజ మన మధ్యలో ఉన్న చంద్రశేఖరణ మనల్ని వాక్యంలోకి నడిపిస్తారు ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకోండి పరశుతురవగు దేవ సర్వోన్నతులకు తండ్రి వదనాలనైనా ప్రభావ ఇంతవరకు మీరు మాకు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సమయానికి ఇంటికి మీకు వందనాలు ప్రభావ మరోసారి ప్రభావ మీ సన్నిలో సమయం గడిపే అవకాశాన్ని మాకు ఇచ్చినారు నైనా విష రత్నంలో పాల్పొందితే ఇచ్చినారు మిమ్మల్ని స్థితించి కనపరిచలే మీకు నీతి సత్యాన్ని ప్రకటించలాగా మీరు ఇచ్చిన ఆ అవకాశాన్ని బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభావ అనేకలు వారి జీవితాలను మీకు సమర్పిస్తుండగా మీరు వారి జీవితాలలో వారిని తను మళ్ళీ పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించి నడిపిస్తున్నారని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం అయినా వారు నూతనంగా వారి జీవితాలకు మీకు సమర్పించుకొని ప్రభా సేవా పరిచయలు ముందు కొనసాగలాలని అనిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి ఈ సాయంత్రం ప్రభా ప్రకటన గంధంలోని పంతొమ్మిదో అధ్యయనంలోని వాటిలను మేము తిరిగి ధ్యానిస్తుండగా మీ యొక్క వాటిని అర్థం చేసుకొని మా జీవితాలు అవలంబించుకోవాలా మరి విశేషంగా అనుభవపూర్వకంగా వాటిని ప్రకటించాలా అటువంటి సేవా పరిచర్లో మమ్మల్ని అందరినీ నడిపించమని వింటున్న వారిందరి జీవితంలో అద్భుతకరం క్రీస్తు పరిశుద్ధ నామముల ప్రార్థనం తండ్రి ఈరోజు డిసెంబర్ మొదటి తారీఖు రెండు సంవత్సరం బ్యాబీలో నేను గిరిగారం ప్రకారంగా మనము ఖచ్చితంగా ఈ చివరి సంవత్సరపు దశలో ఉంటుండగా ముఖ్యంగా ఈ మంత్ బహు డేంజరస్ మంత్ ఎప్పుడైనా కానీ ఎంతమంది గమనించడో నాకు తెలియదు కానీ ఈ మంత్ అనేకమైన మరణాలు సంభవిస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం మీరు గమనించండో లేదు నేను ఈ ఆత్మీయమైన విధానాలు గ్రహించలే ప్రయత్నిస్తూ ఉంటాను డిసెంబర్ ప్రపంచాత్మకంగా డెత్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం గ్రహించాల్సింది మనం చేయాల్సిన పని ఏది మన ప్రార్థన నీ ప్రార్థన ద్వారా వాటిని దేవుడు కొట్టివేస్తూ ఉంటాడు ఎందుకంటే దేవుడు మన చేతిలో ఒక ఆయుధాన్ని పెట్టిండు అదేంటి ప్రార్థన మనం దాన్ని వాడినప్పుడు విశేషమైన కార్యం జరుగుతాయి దేవునికి సమస్తం సాధ్యం మనకు తెలుసు ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు కానీ ఆయన తన ఆజ్ఞకి విరుద్ధంగా తాను ఏమి చేయడు ఆయన ఈ లోకాన్ని మన ఆధీనంలో పెట్టేండు కాబట్టి మనం చేసుకోవాలి వాటన్నిటినీ కాబట్టి మనం ముందుకు వెళ్ళాల ప్రభా నాకు ఎందుకు ప్రభావర్ ఏడుస్తూ ఉంటాం కాదు నువ్వు ప్రయత్నించక నువ్వు ముందుకు పోక నువ్వు విన్న వాక్యానికి విధేత చూపించక దాని ప్రకారంగా క్రియారూపకంగా నీ విశ్వాసాన్ని చూసుకోకపోవడం వల్ల నువ్వు శమల పాలవుతా ఉన్నావు కాబట్టి దినము దీన్ని మనం అర్థం చేసుకోవాలా మనం ఉంటుంది బబులున కాలం ప్రతిసారి గోడ క్యాలెండర్ చూసినప్పుడల్లా గోడ మీద ఉన్న క్యాలెండర్ చూసినప్పుడల్లా మనము ఉంటుంది బబులులు కాలము అన్న విషయాన్ని మనం గ్రహించాల కాబట్టి ఇదనము ప్రగడం వంద నుండి పంతొమ్మిదవ మనం ధ్యానిస్తున్నప్పుడు అందులో ఎన్నో చిహ్నాలని ప్రభు మనకి చూపిస్తా ఉన్నాడు ఒకటి కాదు ఎన్నెన్నో కాబట్టి ఒక అధ్యాయంలోనే ఎన్నో విషయాలని ప్రభు మనకి చూపిస్తుండగా వాటన్నిటినీ మనము బహు జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి స్వీకరించాల తర్వాత నేను చెప్పాను కొంతకాలం కిందట వాక్య ధ్యానము అన్న ఆ ఏమంటాము ఒక ఆర్ట్ అదొక ఆర్ట్ అదొక కళ అదొక కళ అంటాం మనం వాక్య ధ్యానము అనే కళ సంఘంలో నుంచి మాయమైపోయింది ఈ రెండు వేల సంవత్సరాలలో వాక్యాన్ని చదువుతాము వింటము ఇంటికి వెళ్ళిపోతాము కానీ ఇంటికి వెళ్ళినాక ధ్యానం చేస్తున్నామా అంటే లేదు ధ్యానం చేయకపోతే మటుకు వాక్యము మర్చిపోవడమే అందుకే యాకొపు రాసిన పత్రికలో ఎన్నిసార్లు మనం ధ్యానిస్తూ ఉంటాం ముఖ్యంగా మీరు వినేసి అద్దంలో మోహం చేసుకొని అవతలకు వెళ్ళిన వారి వాళ్ళే ఉంటున్నారు ఎన్ని సంవత్సరాలు ప్రతి ఆదివారం ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉంటాం మరి అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నామా ఒక సవాల్ ఎప్పుడేస్తూ ఉంటాం కదా పోయిన ఆదివారము ఏ వాక్యంలో ధ్యానించినవి చర్చిలో ధ్యానించడం అనే బదులు విన్నావు ఈ ఆదివారంకి వచ్చే వరకు మర్చిపోయినా ఈరోజు ఈరోజు విన్న వాక్యము ఉదయం సంఘంలో ఇక వచ్చే ఆదివారం జ్ఞాపకం చేసుకోగలవా తొంభై క్రైస్తవులు ప్రపంచాత్మకంగా జ్ఞాపకం చేసుకోరు ఒక ఐదు వాటిని ధ్యానిస్తారు అన్నట్టు కాబట్టి ఈ ధ్యానము అనే కళ ఎప్పుడో పోగొట్టుకుంది చర్చ్ అందుకు సంఘంలో విశేషమైన అద్భుత కరలు మనం చూడలేని స్థితిలో ఉన్నాం కొన్ని చర్చశాల జరుగుతూ ఉంటాయి అవి ఐదు శాతం గుంపు కిందికి వస్తా ఉంటాయి కాబట్టి నీ పరిచర్య నీ ఆరాధన నీ యొక్క సేవ ఈ ఐదు శాతంలో ఉన్నదా లేక తొంభై ఐదు మీరు పరిశీలించుకోవాలా ఎందుకంటే క్రైస్తవ జీవితం అంతా పరిశీలనకు సంబంధించింది నువ్వు ఏ గుంపులో నవ్వగొడితే తెలుసుకోవాలా నీ ఆత్మీయ స్థితి ఏ దశలో ఉన్నదో తెలుసుకోవాలా ప్రతిరోజు పరిశీలించుకోవాలా ఇది నన్ను ఆ యొక్క ండిగల్ ప్రాంతం యొక్క సంఘంలో ఈ ఇదే నేను వారికి సవాల్ ఇస్తా ఉన్నాను ఆత్మీయ స్థితిలో నువ్వు ఎక్కడున్నావో గ్రహించి కండ్లకు కనిపించని ప్రపంచాలు అనేకమైన ఉంటుండగా దేవుడు ప్రతి ప్రపంచం మీద నీకు అధికారం ఇచ్చిండు సమస్త సృష్టి మీద అధికారం మనకి ఇచ్చేడు పైగా ఆకాశ పక్షులని భూ జంతువులని చేపలని లోపరుచుకోమన్నాడు ఎందుకు లోపరుచుకోమన్నాడు అవన్నీ ప్రపంచాలు అవి ఆత్మీయమైనవి కానీ ఆదమ వల పాపం ద్వారా వాటి అన్నింటినీ పోగొట్టుకున్నారు ప్రభు ఈ లోకంలోకి వచ్చి వాటిని తిరిగి రెస్టోర్ చేసిండి నీ జీవితంలో నువ్వు దాన్ని సంపాదించుకోవాలా అంటే ఏం చెప్పండి పోరాటం లోపరుచుకోవడం అంటే ఒక బలవంతుని ఓడగొట్టి పోరాటంలో వాణ్ణి నీ ఆధీనం తీసుకోవడం దాన్ని లోపరుచుకోవడం లోపరుచుకోవడం అంటే ఆ ఆత్మలు నీ మాట వింటాయి అన్నట్టు ఓడిపోయిన నీ మాట వినాల మనం బైబుల్ అంతటా చూస్తాం కదా దావిద్ ఫిలిస్త్ని ఓడగొట్టినాక వాడు అతనికి బానిసలైనారని అమాలేకులను ఒడగొట్టినాక అమాలేకులు అతనికి బానిసలైనారని అట్లా ప్రతి దశలో ప్రతి యుద్ధంలో రాజులు శత్రువులని ఓడగొట్టినప్పుడు శత్రువులు వారికి బానిసలై వారికి కప్పం కట్టించడము బహుమానాలు ఇవ్వడము ఇట్లా చేస్తూ ఉంటారన్నట్టు వారి సంపాదనలో ఒక భాగం తీసి రాజుకు పంపిస్తా ఉంటాడు అన్నట్టు కాబట్టి ఈ సత్యం గ్రహించగలిగితే ప్రతి కని కళ్ళకు కనిపించని ఆ యొక్క ప్రపంచాల మీద నువ్వు ఆధీనం పొందుకున్నప్పుడు అవి బానిసలైతే నువ్వు చెప్పంగానే విడిచిపెట్టి పోవాల్సిందే మనుషులని ఎటువంటి దురాత్మలైన కొన్ని కఠినమైన ఆత్మలు ఉంటాయి వాటిని మనం మరీన్ స్పిరిట్స్ అంటాం అంటే నీటికి సంబంధించినవి వాటి మీద నువ్వు అధికారం పొందాలంటే బహు కష్టతరమైంది పద్మస్థితిలో భూజంతుల మీద అధికారం పొందొచ్చు నువ్వు అదే రీతిగా ఆకాశ పక్షుల మీద అధికారం పొందొచ్చు నువ్వు కానీ ఆ నీటికి సంబంధించిన దురాత్మల మీద అధికారం పొందాలంటే మటుకు నీ ప్రార్థన జీవితం సరిపోతుంది ఎన్ని రోజులు ఉపాసం ఉండాల్సి వస్తుందో అంటే చాలా మంది దేనికి ఉపాసం ఉంటారంటే శారీరకమైన వాటి గురించే బైబుల్ జ్ఞానం నాకు అవసరం ప్రభు ఒక రుట్టర్ ఉపాసము బైబిల్లో ఎవరు గ్రహించని రీతిగా మనమల్ల నేను గ్రహించాల ప్రవ్వా అని ఎవరైనా ఉపవాసం ఉంటారా ఎవరు ప్రకటించని విధానంగా ఎవరు చూడని విధానంగా నేను వాక్యాన్ని చూడాల ప్రవ్వ అని ఎవరని ఉపాసం ఉంటారా సృష్టిలో ఉన్న ఈ యొక్క ఆ చీకటి శక్తుల మీద నాకు అధికారం కావాలా ప్రభు అని ఉపవాసం ఉంటారా తొంభై ఉండరు ఐదు శాతంలో నువ్వు ఉన్నావా లేదా కాబట్టి ఏసు ప్రభు సమస్తానికి మూలమన మనకు తెలుసు ఈ మర్మములన్నీ ఆయనకు సంబంధించినయే బైబుల్ అంతా ఏసు ప్రభు గురించే ఎంత మందికి తెలిసో కాదు అనేక పర్యాలు నేను ఏ వాక్యమని తీసుకోండి ఏసు ప్రభునే అది వాక్యం ఆది మొదలుకొని చివరి వరకు ప్రారంభంగా చివరి వర్క్ ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి ప్రతి దాంట్లో ఆత్మీయమైన సత్యాలు ఉన్నాయి కాబట్టి వాటిని చూడాలా ధ్యానించాలా అంటే చదవాలా ధ్యానించాలా అప్పుడు ఏమవుద్ది అంటే నీ జీవితానికి అది అవలంబించుకున్నట్లయితుంది ధ్యానించినప్పుడు అంటే దాన్ని సంపూర్ణంగా నువ్వు స్వీకరిస్తున్నావు లేకపోతే వినేసి వెళ్ళిపోవడము దాని ద్వారా ఏం జరుగుతుంది విశ్వాసం పోగొట్టుకోవడం వాక్యాన్ని వినేసి మర్చిపోతే నీలో విశ్వాసం కలగదన్నట్టు వినటం విశ్వాసం కాబట్టి ఎంతగా దీన్ని ధ్యానిస్తే అంతగా నీ విశ్వాసం నువ్వు బలపడుతూ ప్రభువు నీ సన్నిధి నీ దగ్గరికి వచ్చి నీ తను మాట్లాడానికి ఉంటాడు ఈ దినం నేను అదే సవాల్ వేసాను సంఘంలో అన్యులు ఎంతమంది ప్రభుని చూడగలుగుతున్నారే ఇతర మతస్థులు ఎంతమందిని ప్రభు చూడగలుగుతున్నారే మన నువ్వు చిన్నప్పటి దేవుని బిడమైంటి ఎన్నో సమాచారం నుంచి నువ్వు ప్రభుకి సమర్పించుకున్న రోజు నుంచి రోజు వరకు దేవుని చూడలేకపోయినామంటే ఎంతగా వృధా తీసుకున్నాను నీ లైఫ్ వారికి నా సాక్ష్యం పంచుకుంటా నేను ఎన్ని ప్రభుని దర్శనాలు చేశాను పర్లోపు దర్శనాలు చూశాను ఎన్ని ఆయన స్వరం విన్నాను ఆ స్వరానికి నేను ఎట్లా విధేత చూపించినా కూడా చూపించిన నా సాక్ష్యంలో ఆ రీతిగా ఆ అటువంటి ఆసక్తి నాకుండే అన్న విషయాన్ని నేను వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నా ఆసక్తికి తగినట్లు నేను ఏమంటాం ఒక పట్టుదలతో ముందు కొనసాగిన కాబట్టి నేను వాటిని పొందుకోగలిగిన మీరు కూడా పొందుకోగలరు ఎందుకంటే ఒక్కసారి ఆయనని ముఖాముఖిగా చూస్తే నీ శరీరం ఏం జరుపుతుంది మీకు అర్థం కాదు నీ శరీరం నేను పెద్ద అది ఉజ్జీవింపజేయబడతా ఉంటది నీ శరీరంలో ఎక్కడ చీకటి స్థలాలు ఉన్నా అనారోగ్య రూపకంగా ఉన్నా అవన్నీ పరిగెత్తిపోవాల్సిందే నీ జీవితాన్ని విడిచిపెట్టి నీ శరీరాన్ని విడిచిపెట్టి నీ జీవితంలో ఎక్కడ చీకటి శక్తులు ఉండడానికి వీళ్ళేవు నీ కుటుంబంలో కానీ ఎక్కడ చీకటి శక్తులు ఉండడానికి వీళ్ళేది ఎందుకంటే మూషని గురించి ఉపమానం ఎన్నిసార్లు మీకు చూపించిన మూషే ఆ కొండ దిగి వచ్చినప్పుడు ఆయన ముఖ ముసిరిని వల్లే మెరుస్తుండే కదా దగదగ మెరుస్తా ఉండే ఎవరు అంత పవరుడైన శరీరంలో అంటే ప్రభుని ప్రభుని నువ్వు స్వీకరించినప్పుడు ఆయన దహించి అగ్ని మనకు తెలుసు అటువంటి ప్రభుని నీ హృదయాన్ని స్వీకరించినప్పుడు నీ శరీరము నీ జీవితము దగదగ మండుతా ఉంటుంది మనుషులు చూడలేరు ఎవరన్నా గురించి సాక్ష్యం బ్రదర్ నీ చుట్టూ మొత్తం అగ్ని ఉంది బ్రదర్ అని ఎవరన్నా సాక్ష్యం గురించి సిస్టర్ మీ దగ్గర పెద్ద దేవదతలు మీ వెనకాల పెద్ద దేవదూతలు రెక్కలు కప్పుకొని విప్పుకొని ఉన్నారు సిస్టర్ అని వని చెప్పారు మీకు సాక్షాత్ ఇట్లా మీరు చెప్పలేరు సువార్త చెప్పలేరు ఇట్లా వాక్యాలు ప్రకటించలేరు ఎందుకంటే అవి నీ హృదయానికి తట్టవు అవి గగోచరంగా ఉంటాయి కాబట్టి ఆ అనుభవాల క్రింద అనుభవాలు గుండా పోవాలా అంటే మటుకు ఇప్పుడున్న ఆత్మీయ జీవితం నీకు సరిపోదన్నట్టు కాబట్టి సమస్తము ఆయన మూలంగా కలిగింది సమస్తము ఆయన కోరిక కలిగింది ఈ సృష్టి మొత్తము ఆయనదే ఈ లోకంలో ఏం జరుగుతున్నా ఆయన ప్రకారంగా ఆయన ప్రణాళిక ప్రకారంగానే జరుగుతుంది కాబట్టి ఆయన గురించి మనము ఎంతగా ధ్యానించినా సరిపోదు ని జీవితాంతము ఆయనని ధ్యానించినా సరిపోదు అందుకే నా సవాల్ మరోసారి ఏంటంటే మర్చిపోకండి ఈ సవాల్ ఆయనని చూడడానికి ప్రయత్నించండి ప్రభువా హృదయ శుద్ధి గలవారు వారు దేవుణ్ణి చూచేదరని వాక్యం ఉంది కదా ప్రభావ మళ్ళీ నేను ఇంతవరకు చూడలేదంటే నాకు హృదయం శుద్ధిగా కదా ప్రభువ నా నాకు శుద్ధి చేయ ప్రభు క్రైస్తవ జీవితంలో నీ బలైనత కూడా నేను గమనించిన ఏంటంటే వేషధారణ ఒకవేళ నువ్వు నీ నీకు నీళ్ళ వేసధార లేకపోతే ఇంకొక బలైనత ఉంటుంది అది ఏంటంటే ఆత్మీయ స్థితిలో నువ్వు కేవలం పసిపిల్లవే పసిపిల్లవాడివే తండ్రుల స్థితికి నువ్వు ఎదగలేదన్నట్టు ఈ రెండు విషయాలు పరిచయ పరిశీలించుకోవాలి మనం మనం నేను ఆత్మీయ పసిపిల్లవాడి లాగా ఉండి పాలే తాగుతున్నాననా లేక వీటన్నిటినీ చూస్తానన్నా ఈ దినము నాకు ఇంకొక వాక్యం కట్టస్థితి ఇచ్చింది అసలు నేను అదే సిద్ధ లేదు స్టేజ్ మీద వాక్యం చెప్తుంటే సడన్లీ స్టేజ్కి ఇంకెక్కలేదు నేను అప్పటికీ మనము కీర్తనలకు పెద్దము నూట పద్దెనిమిది ఉత్తర ప్రత్యుత్తరంగా మనము చదువుకుందామని నేను ఫస్ట్ టైం నేను ఎప్పుడు అటువంటి పరిచర్ ఎటువంటి విధానాలు చేయలేదు ఎందుకో సడన్లీ నాకు ఆ చేశాను మొత్తం సంగమంతా నా వెనుకల ప్రకటన చదువుతా ఉన్నారు వాక్యాలు అట్లీస్ట్ కనీసము ఇదొక మార్గము ప్రతి ఒక్కరు వాక్యం చదవడానికి అవకాశం చర్చిన అక్కడ నూట అధ్యాయము కీర్తనల గ్రంథండి అధ్యాయం ధ్యానిస్తుంటే అక్కడ నేను చావను అని వచ్చింది ఒక వాక్యం అంటే ప్రభు తన ఆత్మ ఎట్లా ఘోషిస్తున్న విషయాన్ని నేను మరోసారి జ్ఞాపకం చేయగలిగింది చేసుకునే నిధులం నేను చావను అని ఎందుకుంది అక్కడ అక్కడ ఉంది వాక్యం దావేంద్రాజ్ అంటున్నాడు అక్కడ నేను చావను అని కాబట్టి చాలా మందికి అనుమానం అట్లయితే ఒక వయసు అందరు చావాలి కదా ఇది లోకాతీతమైన బుద్ధి యోహాన్ గురించి పేతులతో మాట్లాడుతున్నాడు తన ప్రభు నా రాకడ పర్యంతరము అతడు ఉండడము నాకు ఇష్టమైతే నీకేంది అంటే మీరు అంటే బ్రదర్ యోహాన్ భక్తుడు ఇంకా బ్రతికినాడా బ్రదర్ ఇది క్రిటికల్ మైండ్ ఎప్పుడు నెగిటివ్ గా ఆలోచించే మైండ్ అన్నట్టు ప్రభుకు ఎందుకు సాధ్యంగా కానీ అట్లా చెప్పిన వాడు అబ్బద్ధి చెప్పండి ఆయన ఎంతగా శ్రమ పెట్టినా మరణించలే వ్యూహను భక్తుడు మీకు తెలుసలేదు దగదగ మండుతున్న నూనెలో ఏయించినా కూడా అతన్ని అతను చావలే పద్మ అక్కడ కనీసము విషపురుగులు పాములు కలిసి సంపేస్తేనే అక్కడ అక్కడ రావాలి దా మీరు చూసినా లేదా ప్రటంలో ఆ వాక్యాలు గణిస్తే ఇప్పుడు ఒక మనం గణించినాం గతంలో అక్కడ ఏమని రాయబడిందంటే పద్మాసు ద్వీపం నుంచి పద్మాసు ద్వీపంలో నిన్ను వేసిందే కారణం ఈ దర్శనాలు చూసి భద్రపరచడం కోరు ఒక తరం వాళ్ళు చదువుతారని కానీ పద్మాసు ద్వీపం నుంచి నేను మళ్ళా నిన్ను బయటికి తీసుకొస్తా నీకు ఇంకా అనేకమైన పరిచర్లు ఉన్నాయి అని చెప్పిందక నేను చూపించిన వాక్యం ఎవరికి అది గ్రహించలేకపోయినారు ఈరోజు కూడా గ్రహించిన స్థితులు ఉన్నారు ముఖ్యంగా ఏలియా గురించిన కూడా మనం చూసినప్పుడు ఏలియా నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ నీ సేవ అయిపోయింది నువ్వు ఇంకా అనేకమైన పనులు చేయాలా సిరియా దేశం మీద రాజుని పట్టాభిషేకం చేయాల అట్లా అనేకమైన పనులు నీకు నువ్వు ఉత్తర దిక్కున సూడి గులి సుడిగుండంలో పై గతబడినట్టు చూస్తున్నావు కానీ దక్షిణ దిక్కున నేను దింపుతున్నాను ఎందుకంటే దక్షిణ దిక్కును నువ్వు పరిచయం చేయాల అవి నేను చూపించిన గతంలో రికార్డింగ్స్ లో ఉత్తర దిక్కున కనిపోపబడవాను కానీ దక్షిణ దిక్కున కనిపించింది ఆయన ఆయన పరిచయ జరిగింది అక్కడ కాబట్టి మళ్ళీ వీళ్ళందరూ ఎందుకు సావలేదు హానోకు చచ్చిండా సావలేదే పావులు ఎన్నిసార్లు చేస్తున్నాడు బ్రతుకుతున్నాడు చస్తున్నాడు బ్రతున్నాడు నేను దిన దినము చనిపోతున్నా అన్నాడు ఐ డై డైలీ అంటాడు ప్రతిరోజు చస్తుండూ బ్రతుకుతున్నాడు చేస్తుండూ బ్రతుకుతున్నాడు ఇవి ఎప్పుడు అర్థం మనం కాబట్టి ఏ సూప్రం అంటుండడు పునరుద్ధానంను జీవములు నేనే కాబట్టి ఆయనను స్వీకరించినప్పుడు ఇవి మనిషికి సాధ్యము అన్న విషయాలను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు దీనిని స్వీకరించినప్పుడు ఏమవుతుందో తెలిసి వాక్యం అది నీదవుతుంది లేకపోతే నీకు ఎప్పటికీ కాదు ఇది కాలంగానే కాలం ముగిస్తావు లేకపోతే మహా అంటే ఒక డెబ్బై ఏండ్లో ఏండ్లకు కాలం ముగించుకుంటావు ఎందుకంటే నువ్వు అంతే నాకు ఇక్కడికే చాలనుకుంటున్నావు ఒక వృద్ధాప్యంలోని ఒక వ్యక్తి గురించి విన్న నేను సాక్ష్యం నాకు బ్రతుకు మీద ఆశ పోయింది బోర్ వచ్చేసింది లైఫ్ ఈ వృద్ధాప్యంలో నేను ఏం చేయాలా చూడండి ఏం చేయాలి తెలియదు కాబట్టి అక్కడికి తన నోటి ద్వారా మాట్లాడేంటి నేను ఇంకా ముగించాలనుకుంటున్నాను అంతే తలతో చనిపోయాడు చాలా కేసెస్ నేను చూశాను నా లైఫ్ లో హృద్యాపంకి వచ్చినాక నాకు విరక్తి వచ్చేసింది ఆయన అని చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ వీక్లోనే చనిపోయిన వాళ్ళు బట్ అది నేను బహు జాగ్రత్తగా ప్రార్థన జీవితంలో ఉన్న వాడికి వీటివన్నీ బయలుపరచబడతాడు అది దేవుని విధానం కానీ నీ ప్రార్థనలన్నీ రొట్టె కొరికే ఉన్నాయి కాబట్టి ఆహారం కొరికాయ కాబట్టి అంటే లోకాతీతమైన జీవితాన్ని కొరికా కాబట్టి మీరు అందుకే ప్రభుని వెతుకుతున్నారు అంటాడు మీరు రొట్టెలు భుజించటం వలన నన్ను వెతుకుతున్నారు కదా అని హెచ్చరించండి ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు సంబంధించిన బోధకు సంబంధించిన విషయాల మనం చూస్తాం వీటిని కాబట్టి మీరు వెతకాల్సిన దాని గురించి కాదు అంటున్నాడు ఏసు ప్రభువే సమస్తానికి మూలం అన్న విషయాన్ని మనం ఇక్కడ మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి ప్రణన్న గంధము పంతొమ్మిదవ దేము పదకొండవంలో మరియు పర్లోకపు తెరవబడి ఉండట చూచి తిని ప్రతిరోజు ఫోర్ టైమ్స్ తెరబడుతుంది ఆ ఫోర్ టైమ్స్ లో నీ ప్రార్థన జీవితం సరి చేసుకోవాలా ఆ టైంలో పర్లోకపు విషయాలు పర్లోకపు దర్శనాలు చూడగలవు పర్లోకపు విషయాలు తెలుసుకోగలవు అక్కడ ఆ యొక్క పర్లోకపు సభలు అని చెప్పిన మీకు దైవికమైన సభలు ఉంటాయని చూపించాను నేను ఆ గురించి ధ్యానించిన వాక్యాలలో మనం చూసినాం పరలోకంలో ఒక సభ ఏర్పరిచింది ఒకనొక దినంనా ఆ హాబు యుద్ధానికి పోయి మరణించలాగనే ఎవడు ప్రేరేపిస్తాడని సంభాషిస్తున్నారు ఏదో సలు ఆలోస్తున్నారు కానీ సాతనుడు వచ్చిండి అక్కడికి వచ్చి నన్ను పంపలే అన్నాడు అప్పుడు అడుగుతున్నాడు దేవుడు ఏ రీతిగా నువ్వు ఆహాబు యుద్ధానికి పోయి మరణించలాగనా ఏలియా ప్రవచించిన ప్రవచనం నెరవేరలాగన కొనసా దాన్ని కొనసాగిస్తావంటే ఆహాబు దగ్గర ఉన్న ప్రవక్తల నోట్లో నేను అబద్ధ ప్రకటించే ఆత్మగా ఉండి ప్రకటిస్తా ఆ ప్రవచనం విని ఆహాబు యుద్ధంపై మరణిస్తాడు అంటాడు ఓ విజయం ముందుతో పో అంటాడు దేవుడు యోగు విషయం లేదా జరిగింది యోగు కాలంలో ఆ దైవికమైన సభలు అందరు కూర్చున్నారు దేవుడుతులందరూ సంభాషిస్తున్నారు అప్పుడు సాతానుడు వచ్చిండు ఎక్కడి నుంచి వచ్చిన భూమి అంతా ఇటు అటు తిరుగుతూ వచ్చిన ఏం పని కదా భూమి అంతా ఇటు అటు తిరుగుతొచ్చిన కనీసం అక్కడ పర్లోకం ఈ ఉదయం నేను ఉదయం కాదు సాయంత్రం నేను ఆర్టీసీ బస్సులో వస్తుంటే నాకు ఒక ప్రేరేపణిస్తున్నాడు దేవుడు ఈ సృష్టిలో ప్రతి జీవికి అభిషేకం అవసరం అని అట్లా ఎట్లా సాధ్యం దేవుతలకు అభిషేకం లూసిఫర్ గురించి మాట్లాడాడు లూసిఫరు అభిషిక అభిషేకించబడిన దూత అని అంటే దూతలకు కూడా అభిషేకం మనుషులకు కూడా అభిషేకం కానీ దినము అభిషేకం గురించి ఎవరు ప్రకటించలేకపోతున్నారు పర్షుధాత్మ నింపుదల గురించి ఎవరు ప్రకటించలేకపోతున్నారు కాబట్టి వీటన్నిటినీ బయలుపరిచేది నీ ప్రభు ఒక్కడే నీ తప్ప నీకు ఎవరు వీటిని చూపించారు పర్లోకము తెరబడుట ఎప్పుడు చూస్తే నువ్వు చెప్పండి చూచి తిని అంటుండో భక్తుడు కన్ను చూసినవెప్పుడన్నా పర్లోకంలో సింహాసనం చూసిన ఎప్పుడన్నా నువ్వు మన ప్రభు సింహాసనం చూసినావా నేను అంతగా చెప్తున్నానంటే ఊహించుకోండి నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎక్కడున్నావో అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను నేను ఇప్పటికి కూడా గురాల గురించి మీకు చెప్పగలేను ఎందుకంటే మన రికార్డింగ్స్ చాలా కొన్ని గంటల రికార్డింగ్స్ ఉన్నాయి గుర్రాలకు సంబంధించిన విషయాలు నాలుగు గురాలకు సంబంధించిన విషయాలు జకరే గ్రంథంలో ఉన్న గురాలకు సంబంధించిన విషయాలు ఎన్నో రికార్డింగ్స్ ఉంటాయి వింటే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది మన ప్రభువుకి సంబంధించిన జ్ఞానము ఎంత గంభీరమైందని కాబట్టి దాని మీద కూర్చునే ఉన్న వాడు నమ్మను నమ్మకమైన వాడును సత్యవంతును అన్న నామము గలవాడంట అంటే ఆయన నామము నమ్మకమైన వాడు సత్యవంతుడు తర్వాత ఆయన నీతిని బట్టి విమర్శన చేయొచ్చు యుద్ధము జరిగించు చిన్నాడు కాబట్టి నువ్వు నీతిని బట్టి విమర్శన చేయించు యుద్ధము జరిగించాలా నువ్వు కూడా ఎందుకంటే ఆయనను పోలి నడుచుకోమన్నాడు పౌలు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకుని అన్నాడు కాబట్టి పౌలు కూడా అదే రీతిగా నీతిని బట్టి వివ విమర్శ చేయొచ్చు యుద్ధము చేయించున్నాడు మనం గ్రహించాల నీతి కూడా దుష్ట శక్తులతో నీ దయాలతోని నువ్వు ఎట్లా సంభాషిస్తావు కొంతసారి ఈ నగరు దయాలతో సంభాషిస్తున్నాడు నువ్వు చెప్పాలా దయంతో దేవుని బిడ్డలకు ఎట్లా వచ్చినావు నీకు ఎట్లా నువ్వే నువ్వు అన్యాయం చేసినావు కదా నువ్వు రావుద్దు కదా ఏసు ప్రభు నీ సొంత రక్షణగా స్వీకరించిన ఈ బిడ్డలకి నువ్వు ఎట్లా వచ్చినావు అప్పుడు సైతానంటాడు నా నేను రాలేదు ఈయన ఒక ఆగేను ఉల్లంఘించడం వలన నేను వచ్చిన అప్పుడు నాకు అనిపిస్తుంది దుష్టాత్మలకి న్యాయ విధానాలు బాగా తెలుసు మనుషులకే తెలియదు ముఖ్యంగా దేవుడి బిల్లకే తెలియదు మందిరాలు తగ్గిపోతడు దయలం అసలు నీకు ఆ న్యాయ విధానమే తెలియదే వాటి స్థావరాలకు పోయి వాటి ఎట్లా నువ్వు బంధిస్తావు నీకు ఎవడిచ్చిండే అధికారం ఆత్మీయ ప్రపంచంలో నీ యొక్క ఆత్మీయ స్థితి ఎక్కడుంది నీకు అధికారం ఉందా నీకు అధికారం ఉంటే నువ్వు వాటిని ఏమంటావంటే గదిస్తావంటే ఈ స్థావరాలు మాకిచ్చినవు కదా గెరానస్ గెరాసనీ అనే ప్రాంతంలో అనేకమైన దయములు పట్టిన వాడు వచ్చిండు సమాధుల నుంచి సమాధి తోటల నుంచి ఆ దయ్యాలు మాట్లాడుతున్నాయి దేవుడి అని అంటే దేవుడు మన ప్రభుత్వం మా టైం ఇంకా రాలేదు కదా మమ్మల్ని ఎందుకు శిక్షించడానికి వచ్చినావు మాకు ఇంకా తీర్పు తీర్చడానికి వచ్చినావు అని తెలుసు వాటి టైం ఉంది వాటికి తీర్పు ఉంటుందని అంటే మా టైం వచ్చేంతవరకు మేము ఇక్కడనే ఉండాలి కదా అప్పుడు దేవుడి నుండి తను విడిచిపెట్టిపోమంటే కనీసము ఆ పనులలో కని మమ్మల్ని ఎందుకంటే మా టైం ఇంకా రాలేదు కాబట్టి మేము ఇక్కడనే ప్రాంతంలో ఈ సమాజం దగ్గరనే ఉంటాం మేము ఇదే ఏరియాలో ఉంటాం ఆ ఏరియాస్ వాటికి టెరిటోరియల్ లాస్ అంటాం వాటిని ఇంగ్లీష్ లో కాబట్టి ప్రతి దురాత్మకి ఆ యొక్క ప్రాంతంలో వాటికి అధికారం ఉంటుంది అన్నట్టు ఆ ఇక్కడి నుంచి వచ్చినా నేను చూపించిన ద్వితీయోపదేశ ఖండంలో చాలా కాలం కాబట్టి నువ్వు వాటి నాకు నీతోనేం పని లేదు నీకు నాతోనేం పని లేదు నువ్వు మటుకు ఈ ప్రాంతం రావడానికి వెళ్ళేదు మేమిక్కడ పరిచయం చేయడానికి వచ్చినాం సర్వోన్నతిని దే దేవుని కుమారుణ్ణి నేను నేను ఇక్కడ అడుగుపెట్టినా నీకు తెలుసు నాకు అధికారం ఉంది ఈ ప్రాంతంలో కానీ నేను నేను డిస్టర్బ్ చేయడా రాలేదు నేను ఇక్కడున్న మనుషుల కొరకు వచ్చినా నువ్వు ఆ మనుషులు ముట్టడానికి అంతే ఐ వింటై ఎందుకంటే నీకు ఆ అధికారం ఇచ్చిన దేవుడు నువ్వు ఈ రీతిగా సంభాషించిన వెంటనే నీ ఆత్మీయ స్థితి నీకు తెలుసు కానీ నువ్వు మాట్లాడలేదంటే నీకు ఇవన్నీ ఏం తెలియదు ఇంకా పాసి అన్నట్టు కాబట్టి నిన్ను నువ్వు ఇవన్నిటిని నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావంటే మీ ఆత్మీయ స్థితి ఇంకా బలహీనంగానే ఉంది అన్నట్టు పైగా పద్నాలుగవ పన్నెండవ వర్షంలో ఆయన గురించి ఎట్లా చూడండి ఆయన ఎంత కోపంతో ఉండడం అనేది ఆయన నేత్రంలో అగ్నిజ్వాల వంటివి ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఎంతగా చెప్పినా నువ్వు వినలేదు మనుషులు వినలేదని ఆయన ఈ లోకంలోకి వస్తున్నాడు ఎందుకు ఈర్పు దీచడం కోరుకు ఆయన శిరస్సు మీద అనేక కిరీటంలు ఉండేను ఎందుకు ఆయన ఎన్నెన్నో సాధించాడు ఆది కాండం మొదలుకొని ఆయన ఈ లోకంలో పరిచయాలు ఉన్నాడు ఆయన పాత నిబంధన కాలంలో కూడా సేవకులాగా ఉన్నట్టు నేను చూపించిన పోయిన వారం చూడండి పాత నిబంధన కాలం ముఖ్యంగా నిగమకాండము ఇరవై మూడవ మనం పోయిన ఆదివారం చూసినట్టు ఇరవై ఇరవై మన తండ్రి అయిన యహోవా దేవుడు ఏ గురించి ఇసాల్ పలకు నీకు నాకు కాదు ప్రకృతి సహజంగా ఉన్న ఇసాల్ పదులు చెప్తున్నాడు నువ్వు ఆత్మలో ఇస్ అంతరంగం ముందు యూధంగా తయారు తయారు చేయబడ్డవాడవు తయారు కానీ ప్రకృతి సహజంగా ఇసాల్ పదులుగా ఉన్న వారితో మాట్లాడుతున్నాడు నిర్గమ కాండంలో ఏమని మాట్లాడుతున్నా మీకు నేను ఒక దేవుదూతను మీ దగ్గరకు పంపిస్తున్నాను అతను మీకు కాచి కాపాడతాడు మీకు మార్గం చూపిస్తాడు ఎందుకంటే నేనే మార్గం సత్యమజయమన్నాడు కాబట్టి ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు దారిలో మార్గంలో నిన్ను వాగ్దాన దేశంలోనికి తీసుకొని వెళ్తాడు అది వాగ్దానం అంటే పాత కాలంలో కూడా ఇవి ఆత్మీయమైపోయినాయి అన్న విషయాన్ని మనం అర్థం తీసుకుంటున్న వెళ్ళొచ్చు వాగ్దన దేశం అంటే ప్రకృతి సహజమైంది కాదు ఇది ఆత్మీయమైంది అది పరమ ఎరుశులేకి సంబంధించింది అన్న విషయాన్ని అక్కడ మన జ్ఞాపం చేస్తున్నాడు తర్వాత ఈ దూత ఏ రీతిగా ఉంటాడు మీకు అధిపతి లాగా ఉంటాడు మిమ్మల్ని సురక్షితంగా వాగ్దన దేశంలోనికి నడిపిస్తాడు అని హెచ్చరించాడు తర్వాత ఏమంటాడు హెచ్చరిక ఈ దూతకు మీరు విధేయత చూపించాలా అని పాత నిబంధన పుస్తకాలలో తండ్రి ఇసల పరిగయం చేశాడు మీరు ఏసుప్రభుకి విధేత చూపించాలా అని తన కుమారుడిని వాళ్ళు గ్రహించాలా స్వీకరించారా ఇదిగో ఈయన ప్రియ కుమారుడు ఈయనది నేను ఆనందించినని ఈయన మాటలు గై కొనుడు అన్నాడు ఎక్కడ ఆయన వాప్సం పొంది తిరిగి బయటకు వచ్చినప్పుడు దేవుడు దాని నుంచి అక్కడ తండ్రి మాట్లాడుతున్నాడు ఈయన మాటలు మీరు గై కొనాలా ఈ దూత దేవుని యొక్క నామాన్ని ధరించింది అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం ఈ దూత దేవుని యొక్క నామాన్ని పొందుకొని ఆయన అధికారాన్ని సూచిస్తున్నాడు అందుకు తండ్రి ఏమంటుడు మాట వినాలా మీరు ఈయన చెప్పినట్టు చేయాలా మీరు ఈయన సన్నిధిలో బహు జాగ్రత్తగా మీరు జీవించాలా అని చెప్తున్నట్టు ఏ స్థితి పిలుస్తున్నమం ఎక్కడుంటే కూడా గజ గజ వణకాల దయ్యాలే నువ్వేమో కంఫర్టబుల్ గా నిర్లక్ష్యంగా ఉంటావు క్రైస్తవ జీవితంలో ఆయన నామం వినంగానే వణుకుడు గుట్టాల ప్రార్థన అంటే ఫస్ట్ మోకాలు ఉండాలి కూర్చొని చేయొద్దు నిలబడి చేయొద్దు అది చేస్తారు ప్రార్థన ప్రతి ఒక్కరు స్టేజ్ మీద ఉండే పాస్టర్లు కూడా మోకాల మీద ఉంటారు సరే మనం కూడా ఉంటాము మనం నేర్చుకున్నాం కాబట్టి వాళ్ళ నుంచి బట్ అది విధానము ఆయన సన్నిధిలో నువ్వు ఖచ్చితంగా విధేయత కలిగి తగ్గించుకొని ఆయన ఆయనని స్థుతించాలి కనపరచాలా ఎందుకు ఆయన తండ్రి నామాన్ని తగ్గించిన వాళ్ళని అక్కడ వాక్యం పోయిన మనం చూసిన మనం అదే రీతిగా నువ్వు ఆయనకు విధేయత చూపించకపోతే ఏమవుతుంది ఆయన నిన్ను క్షపి ఆయన నిన్ను క్షమించాడు విశ్వరముకున్న ఆధిక్యత ఆయన ఎట్టి పరిస్థితుల్లో నిన్ను క్షమించాడు నువ్వు ఆయనకి తిరుగుబడతనం చేసినట్టు రిబేలియన్ అనమాట ఇంగ్లీష్ లో విధేయత చూపించకపోతే ఆ దూత నిన్ను క్షమించాడు కాబట్టి ఆయన ఎంత పవర్ఫుల్ దూత అన్న విషయాన్ని మనము పోయేవారం ధ్యానించినాం సరే ఈ దినము మరికొన్ని విషయాలు ధ్యానించబోతున్నాము చూడండి వ్యూహాంశు వార్త పదిహేను మొదటి వర్షంలో ఆయన ఎట్లున్నాడు నేను నిజమైన ద్రాక్ష వల్లిని అన్నాడు ఎంతమంది విన్నారండి ఈ గతంలో చెప్పిన ఈ వాక్యాలు ఏసుకుంటున్నాడు నేను నిజమైన ద్రాక్షవాళిని అని ఎందుకు చెప్పాలా అంటే అబద్ధమైన ద్రాక్షవాళి కూడా ఉందన్న విషయం ఎంతమంది జ్ఞాపకం ఉంది ఆ వాక్యాల్లో కాబట్టి చాలా మంది నిజమైన ద్రాక్షవాళిని గ్రహించక అబద్ధమైన ద్రాక్షవాళిలో పోయి నాటుకుంటున్నారు తీగలు మీరు నిజమైన ద్రాక్షవాళిని గ్రహించకపోతే గుర్తించకపోతే మీరు అబద్ధమైన ద్రాక్షవాళిలో పోయి అంటుకట్టబడతారు అప్పుడు ఏం చెప్తుంది వసపైన జీవితం అన్నట్టు కాబట్టి ఏ శుప్రోగే నిజమైన ద్రాక్ష అయి తీగదము మనం అదే రీతిగా తులసి రాష్ట్ర పత్రిక మొదటి అధ్యయనంలో పద్దెనిమిది వస్తుంది మనం తీస్తాము ఆయన మృతులలో మొదట లేచిన ప్రథమ ఫలం తర్వాత అదే కొలసలాసిన పత్రిక నా ఫేవరెట్ పత్రిక అది వంద దేము పదిహేన వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపం కండ్లకు కనిపించని దేవుని రూపమైన అంటే కంప్లీట్ స్వరూపం అంటే కంప్లీట్ అన్నట్టు తండ్రిని చూడడం లేదు ఎందుకు కుమారుని చూస్తే తండ్రిని చూసినట్లే ఎందుకు కుమారుడే తండ్రి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం అదృశ్య దేవుని స్వరూపం అదే ఏషియా గ్రంథంకి వెళ్తే మీరు తొమ్మిదవ దేము ఆరో వచ్చనాల మీరు చూస్తారు ఆయన బలవంతులకు దేవుడు అని పరిచయం చేయబడుతున్నాడు ఏసు ప్రభు బలవంతులకు దేవుడు ఆయనకి ఏముంది పేరు ఎవరు చెప్పారు మాకు మతైసి వార్త మొదలధ్యాయంలో ఇరవై మూడవ అష్టంలో ఆయనకి ఇమ్మానియలను పేరు పెట్టబడు పెట్టు అంటే బలవంతులకు దేవుడు మీకు తోడైండను మీతో పాటు ఉండను అంటే దేవుడు మీకు తోడై అని అర్థం కాబట్టి అదృశ్య దేవుని స్వరూపమై బలవంతులకు దేవుడైన వాడు మీకు తోడై ఉంటాడు అదే రీతిగా ప్రాడోరుగంధ మూడు అధ్యాయులు మనం గతలు చూసినాము పద్నాలుగో వర్షంలో ఆయన ఎంతో నమ్మదగిన వాడు నిజమైన సాక్షి అన్న విషయాన్ని మనం తర్వాత కొలసి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ ఆయన ఎటువంటి వాడు ఎవరైనా కూడా అవకాశం ఉంటాయి కొలసి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయం తులసి మొదటి మొదటి అధ్యాయ ఇరవై ఐదవ మొదటి అధ్యాయు ఇరవై ఏడవ వచ్చిన అన్ని దినులలో ఈ మర్మం యొక్క మహ మహిమైశ్వర్యం వ్యక్తితో అది అనగా మీ ఎందో క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్నో సంగతి సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోని ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపుతున్నారు ఎటువంటి వాడు అనేది అక్కడ చెప్పబడుతుంది మనస్తారు చదువుతుంది అన్య అన్య ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందు మహిమ నిరీక్షణ ఉన్నాడు అను సంగతిని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచే ఇది రహస్యం ఇది మర్మం అంటాడు కదా ఈ మర్మం ఏంటంటే దేవుని యొక్క మహిమ ఈయననే మీరు ఏ మహిమ కొరకు నిరీక్షణ కలిగినారు ఇంతకాలము ఆ నిరీక్షణ కలిగిన మహిమ ఏసు ప్రవ్వే అని చెప్తున్నాడు బట్ ఏసు ప్రవ్వే దేవుని యొక్క మహిమ అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత ఏసుప్రభ్వే దేవుని యొక్క శక్తి అని పౌలు మొదటి కొరత రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో దేవుని శక్తి అన్నాడు ఆయన అంటే ఏసుప్రభు యొక్క ప్రాధాన్యత ఎంత మనం అర్థం చేసుకుంటున్నాం కదా గౌరలకు ద్వారా నేను అంటున్నాడు వ్యూహాశ వార్త పదో అధ్యాయం ఏడో వచనంలో అదే రీతిగా ఎవరైనా చదవచ్చు హెబిల్ రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయము హెబిల్ రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి పంతొమ్మిది ఇరవై వచనాలు హెబిల్ రాష్ట్ర పత్రిక అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరముని మన ఆత్మకు లంగరు వలె నుండి లోపల ప్రవేశించుకున్నది నిరంతరము మెల్క్ సెదకు క్రమం చొప్పున ప్రధాన యాజికుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షములో ప్రవేశించను కాబట్టి ఈయన లంగర్ వాడు కాబట్టి ఇప్పుడు ఎంతమంది దే లంగర్ అంటే ఇంగ్లీష్ లో యాంకర్ అంటాం ఒక గుర్తు లాంటిది లంగర్ అంటే అంటే నీ ఆత్మకు లంగర్ అంటా ఇంత ఆశ్చర్యం కదా ఎప్పుడన్నా దీంబిన్నారా వాక్యం ఎప్పుడన్నా సేవకులను మిని మనుషుల యొక్క ఆత్మలకు అతని లంగర్ వంటి వాడనంది వాక్యం అంటే ఎటువంటి ఆత్మ అయినా కానీ నశించిపోకుండా వాటన్నిటిని భద్రపరిచేవాడంట అంత గొప్పదే ఉంటుంది దేశ ఏ ఆత్మ కూడా తన ప్రాణాన్ని ఆయన దానవోసేడు కాబట్టి ప్రతి ఆత్మని కాపాడాల ఎందుకంటే ప్రతి ఆత్మ నాది అంటాడు వాక్యం ఎవ్రీ సోల్ ప్రతి కాబట్టి ప్రతి ఆత్మ నాదే అన్నాడు కాబట్టి ప్రతి రక్షించిన ప్రతి ఆత్మకి ఆయన లంగర్ అనేవాడు కాబట్టి ఇదే మన గమనించడానికి వీల్లేదు అనుమనించడానికి వీళ్ళేది నా ఆత్మ స్థిరంగా ఉంది అనే దగ్గర ఎందుకంటే ఆయన లంగరు ఆయన యాంకర్ మన ఆత్మలకి ఆయన ఎటువంటి వాడు చూడండి ఆయన తన ప్రాణాన్ని పెట్టినవాడు దాన్ని తిరిగి తీసుకున్నవాడు అంటే మరణం మీద విజయం పొందినవాడు ఒకసారి చదవండి మొదటి కొరిత రాష్ట్ర పత్రికంలో మొదటి కొంత రాష్ట్ర పత్రిక పదిహేనవ అధ్యాయానికి బహు ప్రాధాన్యత ఇస్తాం మనం అధ్యాయము యాభై నాలుగు వచనాలు ఎవరైనా చదవచ్చు ఈ క్షయమైనది క్షయమైనది ఈ క్షయమైనది అక్షయను ధరించుకున్నప్పుడు ఈ మర్తమైనది అమర్తమును ధరించుకున్నప్పుడు విజయం మరణము మిగిలి అని రాయబడిన వాక్యము నెరవేరును మరణమా నీ విజయం ఎక్కడా మరణమా నీ ముళ్ళెక్కడా ఈ వాక్యం ఈ కృత స్థలంలోనే మరణానికి సంబంధించిన విషయాల మీద బహుదీర్ఘంగా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు సరద శివరిది చివరిది ఓ మరణమ్మా నీ విజయం దానికి ముందు దానికి ముందు ఈ క్షయమైన అక్షయతను ధరించుకునేప్పుడు ఈ మర్తమైనది అమర్త్యమను ధరించుకున్నప్పుడు మరణమందు విజయ మందు మరణము మింగివేయబడి మింగివేయబడను రాయబడిన మరణమందు విజయమందు మరణము మింగివేయబడము బ్రింగివేయబడెను అంటే ఆయన శిలువ మరణం ద్వారా మరణాన్ని మింగివేసిండట అంటే దాని మీద విజయం పొందిండన్నట్టు అన్నిట్లోకి వెళ్ళ బహు కఠినమైన శత్రువు చాలా మంది తెలుసు సైతాన్ కానీ సైతాను కంటే మరీ కఠినమైన శత్రువు మరణం చాలా మందికి అర్థం ఎందుకంటే నేను చూపిస్తా ఎప్పుడో బైబిల్లో ఎంతమంది శత్రులు ఆత్మీయ ప్రపంచంలో మనకి ఎంతమంది శత్రులు ఉన్నారో ఒకరోజు మీకు చూపిస్తాం అంటే అందులో బహు కఠినమైన శత్రువు మరణం దాని మీద విజయం పొందిండని మొదటి కొలుతు రాసిన పత్రిక పదిహేను వేల మనకు జ్ఞాపకం చేసింది కాబట్టి మీకు ఒక సీక్రెట్ నేను చెప్పాలనుకుంటున్నా మరణము తప్పదు అని ఎప్పుడైతే నువ్వు తలుస్తావో నువ్వు దానికి బానిసవుతావు నీ మైండ్ లోకి మరణాన్ని రానియకుండా పెడితే నువ్వు బహు దీర్ఘాయుచ్చు జీవిస్తావు నీ మైండ్లకి ఎట్టి పరిస్థితులు రావద్దు నేను ఒకరోజు మరణిస్తా కదా అన్న తలపు నీకు రాని రావద్దు అందర్ అందరు చావాల్సినే కదా బ్రదర్ అట్లాంటి తలంపులు నీకు రానే రానియద్దు ఇంకా మీద ఎందుకంటే ప్రభు మీద విజయం పొందిండు అంటే ఆ విజయాన్ని అక్కడ చూస్తాం రోమి రాష్ట్ర పత్రిక ఎనిమిదో దయంలో నీ చేతిలో పెట్టిపోయిండు ఆరుణం అయిపోయిండు అంటే నీ చేతిలో మరణం మీద విజయం పొంది పెట్టిపోయిండు ఇప్పుడు నువ్వు వాడుకుంటావా విడిచిపెడతావా ఎందుకు అనేక మంది దేవుని బిడ్డలు చనిపోతూ ఉంటారు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోక అందుకు మనం వెనుక పరిజ్ఞానం చేస్తూ పడతా ఉంటాం ఏంటంటే హానో లాంటి వాడు ఒకడు కనిపించే రోజు ఉండాలా అంటే మీ జీవితాంతము ఆయనతో పాటు నడవగలవా దేవునితో పాటు నడవగలవా హానోకు ఒకరోజు నేను చూపిస్తాను వాక్యం కానుకు దేవుని ఆరాధించినట్లు నువ్వు ఆరాధించగలవా ఆ విషయాలు నేను చూపిస్తే రోజు వాక్యం కానీ మీరు సిద్ధపడాలంతే మీరు సిద్ధపడితే ప్రభు రిలీజ్ చేస్తాడు లేకపోతే రిలీజ్ చేయడు ఎంత కాలమైనా కానీ ఆయన అదృశ్య స్వరూపము అని మనం ధ్యానిస్తున్నాం హిబుల్ రాష్ట్ర చూడండి మొదటి అధ్యయనము కూడా వచ్చినవి హిబుల్ రాష్ట్ర మొదటి అధ్యయనము మూడవ వచ్చిన ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును లేక ప్రతిబింబమును ఆయన తత్వము యొక్క మూర్తి ఉండి తన మహాత్ము గల మాటల చేత మస్తమును నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందానో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోక ఉన్నత లోక మందు మహామహుడు దేవుని కుడిపార్శమున కూర్చుండను అంటే ఆయన ఆయన పరిచర్య విధానాల ఆయన చేసిన సేవా పరిచర్యలో ఆత్మీయ స్థితిలో దేవదూతుల కంటే ఎదిగినాడు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు దేవుడే కదా ఎందుకు ఆ ప్రయత్నం చేయాల ఆయన దేవుడే అదృశ్యదేవి స్వరూపము ఆయన మొదటి నుంచి ఉన్నవాడు అల్ఫయయ మేఘాయో అయినా కానీ ఆయన దేవుదతల కంటే ఎక్కువగా మహిమ వాక్యం అంటే ఆయన ఏదో ఏదో ప్రయత్నించిందన్నట్టే కదా ఆయన పరిచయలో ఈ శరణంలోకి వచ్చినాక వాటన్నిటినీ అమలు పరచుకొని ఆయన ఒక ఏమంటావు ఒక బహుమానం పొందుకున్నట్లే కదా అనేకమైన కిరీటాలు పొందుకున్నాడంటే ఎంతగా పని చేస్తే ఎంతగా పరిచయ చేస్తే అట్లా మెచ్చుకొని కిరీటాలు పొందుకో ఇవ్వగలుగుతారు తండ్రి అతనికి కాబట్టి మనప్ప సేవా పరిచయలు కూడా అంతే నీకు అనేకమైన కిరీటాలు రావాలంటే అసలు ఒకటనుందా లేదో చూసుకోవాలి ఫస్ట్ పాయింట్ నర్సరీతిగా ఆయన ఎటువంటి మహిమ గలవాడు అనేది ఎపుల్ రాష్ట్ర పత్రికలో మనం చూస్తున్నాం కదా దేవుని యొక్క మహిమని తేజోమయుడిగా కనిపిస్తున్నాడు అక్కడ తండ్రి మన ప్రభు ఇది మేము చివరిగా ఈ వాక్యాన్ని ముగించక ముందు నేను ఇంకొకటి ఆయనకు సంబంధించిన విషయాలు చూపించేస్తే వచ్చే వారము దానియల్ గ్రంథంలోకి వెళ్ళిపోతాం మనం గ్రంథంలో యేసులకు సంబంధించిన విషయాలు దానియలు చూస్తున్నాడు ఏసు ప్రభుణి యూదాగోత్రంలో పుట్టిన దానియలు యూధాగోత్రంలో పుట్టబొ ఆ యొక్క దేవుని కుమారుణ్ణి చూడబోతున్నాడు మనుష్య కుమారుని చూడబోతున్నాడు దేవుని కుమారుడు ఎవరు మనుష్య కుమారుడు ఎవరు మన ప్రభుకి అటువంటి బెరుగులు ఉన్నాయి కదా అవి మనము వచ్చే వారం చూస్తాము వచ్చే వారం మోస్ట్లీ ఈ యొక్క పంతొమ్మిదవ అధ్యాన్ని మనం ముగించుకోగలుగుతాం ఎందుకంటే మన ప్రభుకి సంబంధించిన విషయాలు ముగించుకుంటే దాని తర్వాత అత్తంతో పాటు అనేక మంది భక్తులు తెల్లని గుర్రముల మీద తిరిగి వస్తుంది అండి అక్కడ చూస్తామో సార్ చూడండి పట్టణ గృహము పంతొమ్మిదవ దేమ పద్నాలుగవ వచ్చినం చూడండి పరలోకముందున సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించ ఎవరు చెప్పగలరు వీళ్ళ గురించి ఇది ఎవరు చెప్పండి ఏ కామెంటీస్ లో చూసి చెప్పగలరు పరలోక సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని లేవుతుందలు అయితే వాళ్ళకి ఎందుకు అవసరాలు శుభ్రమైన అంటే అప్పటి వరకు ఉన్నాయా శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని అతను కూడా నారబట్టం ధరించుకోండి కదా ఉచల నుంచి పేసిన దాని గ్రంథంలో తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఒక గుర్రం కాదు ఎన్నో ఉన్నాయి అంటే ఎంతో తెలియదు మనకి గుర్రములు ఎక్కి ఆయన్ని వెంబడించ అంటే పర్లోకంలో ఉన్న వీళ్ళందరూ ఎవరు వీళ్ళు దేవుని సేవకుల దేవదూతల పరిచారకుల ఎవరు వీళ్ళు ఈ ప్రశ్న నిన్న వింటాడనా ఈ వారం అంతా మళ్ళీ నేను ఈ గుర్ర నేనున్న నైగుంపులో ఈ ఏ ఎవరికి సంబంధించినది ఎవరు అడిగినా చెప్పారు నాకు తెలుసు చాలా మంది ఏమంటారు తెలుసా వీళ్ళంతా దేవదూతులు అంటారు కానీ కాదని నేనంట ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఎందుకు శుభ్రమైన బట్టలు వేసుకోవాలా పరలోకంలో దేవదతలు ఇక్కడికి ఉన్నారంటే వాళ్ళకి పాపం తెలియదు కదా మూడో వంతు దేవదత్తలు మనం చూస్తాం బైబుల్లో లూసిఫర్ తో పాటు వాళ్ళు తక్కిన మూడు గుంపులు కదా మూడో వంతు అంటే వన్ థర్డ్ అంటే ఇంకా తక్కిన మూడు గుంపులు కదా అక్కడ మూడు రకాల దేవదతలు అవి బైబుల్లో చూస్తాం మనం వాటిని ఆ మూడు రకాల దేవతలు ఎవరనే కూడా మూడు రకాల దేవదతలు అంటాయి ఆయన చూపిస్తే రోజు తెలుసు రాసిన పత్రికలో ఆరవ అధ్యాయంలో పరలోకముందున సేనలు శుభ్రమైన తెల్లని నారమటలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి అనిను వెంబడించుండీరి వీళ్ళందరూ మనుషులే వీళ్ళందరూ భూమి దిగి రావాల్సిందే అందుకే పౌన్ మొదటి తెలుసు పత్రిక నాలుగవ అధ్యాయంలో ఆర వచనంలో వాళ్ళందరూ తిరిగి వస్తారు ప్రభు వెంట వే మంది భక్తులని పెట్టుకొని తీసుకొని ఆయన ఎందుకు నిద్రించిన వారిని అందరినీ తన వెంట పెట్టుకొని తీసుకొని వస్తాడు అని ఉంది అర వాక్యం భూమి మీద ఉన్న వాళ్ళందరూ వాళ్ళని చూస్తారు అంటే మీ తాతలు ఒకవేళ రక్షింపబడ్డ వారు సేవ పరిచరున్న వారైతే నా తెలిసిన నేను అర్థం చేసుకున్న కాడికి గుర్రంల మీద రావాలంటే మీరు రాజులై ఉండాలా మీరు యుద్ధం చేసేవారనే ఉండాలా సైనికులనే ఉండాలా మీరు క్యాప్టెన్స్ అనే ఉండాలి జనరల్స్ అనే ఉండాలి ఇవి ఇవి యుద్ధ భూమికి సంబంధించిన ర్యాంక్స్ అంటాం వాటిని సోల్జర్స్ క్యాప్టెన్స్ జనరల్స్ మేజర్ మూడు గ్రూప్స్ అవి కాబట్టి ఈ గుర్రాలు ఎక్కే వాళ్ళు యుద్ధం చేసిన వాళ్ళు ఉండాలి అసలు ఈ గుర్రం నడిపించాలంటే కష్టం గుర్రం ఇవన్నీ పడితే వాళ్ళని ఒప్పుకోదు దాన్ని నువ్వు లోహర్చుకోవాలి కాబట్టి ఈ సిద్ధ ఇది సేన అని ఇంత తేటగా చూడండి మానవసారి చూడండి పద్నాలుగు సంవత్సరంలో పర్లో ఒక మంది సేనలు అనుంది కదా అంటే సోల్జర్స్ వాళ్ళు సైనికులు అంటే ట్రైనింగ్ పొందిన వాళ్ళు యుద్ధంలో ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఆయనను వెంబడిస్తున్నారు ఎందుకు ఆయన రాజు ఆయన బిడ్డలం మనం కాబట్టి విధత చూపించిన వాళ్ళం కాబట్టి ఆయన ఎంటగలం లేకపోతే ఆయన చూసి దూరం వెళ్ళిపోతాం చూడండి ఇప్పుడు జన్మలను ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు విడలి చిన్నది ఆయన ఇనుప దండంతో వారిని ఏలును ఆయనే సర్వాధికార్యూ దేవుణ్ణి తీక్షణమైన ఉగ్రత మధ్యకు తొట్టి త్రొక్కును కాబట్టి కేసుకు సంబంధించిన విషయం ఏది మద్యపు తొట్టిని తొక్కును అందులో ఏముటో మీకు తెలుసు మద్యపు తొట్టి అంటే చెప్పండి ద్రాక్షరసం కదా పులిసిపోయిన ద్రాక్షరసం మద్యపు అంటే ద్రాక్షరసం తొట్టిలో పులిసిపోయిన ద్రాక్షరసం ఉంది దాన్ని ఆయన ఉగ్రత ఆయన కోహం ఆ ఉండబోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కాబట్టి ఈ యొక్క పోరాటం ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు నువ్వు దుష్ట శక్తులకు వ్యతిరేకంగా దృష్టిలకు వ్యతిరేకంగా దోషులకు వ్యతిరేకంగా నువ్వు కొరడకపోతే ఆయన లోకంలోకి వచ్చినప్పుడు నువ్వు ఏ రీతిగా ఆయనతో పాటు కలిసి యుద్ధం చేయగలవు నా చేతికి ఆయన యుద్ధం నేర్కును నేర్చుకోకపోతే ఆ రోజు సడన్లీ ఎట్లా యుద్ధం చేయగలవు నువ్వు అసాధ్యం కదా రాజలకు రాజును ప్రభులకు ప్రభును అన్న నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది ముందుగా చెప్పండి ఆయన తొడ మీద ఏం వ్రాయబడింది రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని నామము ఆయన వస్త్రం మీద ఉందంట ఆయన తొడ మీద ఉందంట కాబట్టి ఎవడన్నా తొడ మీద రాసుకుంటాడా పేరు ఎందుకు రాస్తారు చెప్పండి ఆయన తొడ మీద ఎందుకు రాదు మేము తిరిగి ఆది కాండకు వెళ్ళిపోవలసి వస్తుంది తొడ మీది తొడకి సంబంధించిన బోధించాలంటే మీరు కామెంటరీస్లో చూస్తే ఏం రాయబడిందంటే తొడకి అది కట్టుకుంటు రండి కత్తి పట్ దాన్ని ఏమంటారు తెలియదు నాకు తెలియదు ఓర కత్తి పెట్టే ఓర తొడ కట్టుకుంటారు అది సునాయాసంగా కత్తి తీయడానికి పనికి వస్తాయనట్ట కానీ మనం అర్థం చేసుకోవాల అది కానే కాదు ఆయన పేరుంది తొడ మీద అంటే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని తన తొడ మీద ఎందుకు రాసుకున్నాడు అంటే బాగా అర్థం చేసుకోండి తొడ దేనికి సంబంధించింది అంటే నమ్మ నమ్మకానికి సంబంధించింది అబ్రహాము ఎలియాజర్ తని అడుగుతున్నాడు తన తొడ కింద పెట్టి వాగ్దానం చేయి నా కొడుకుకి నువ్వు సంబంధం తీసుకొస్తావు పెళ్లి కుమార్తె తీసుకొస్తావని అక్కడ చూస్తాం మనం ఫస్ట్ టైం తొడకు సంబంధించిన విషయాలు అంటే నమ్మదగిన వాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వీళ్ళు అనుమానించేదే లేదు ఆయన ఆయన రాజు ప్రభులకు ప్రభు అన్న విషయాన్ని ఆ యొక్క వాక్యం జ్ఞాపకం చేసిందన్నట్టు కాబట్టి ఇప్పుడు చూడండి ఒక వాక్యం చూపించేసి నేను ఇక ముగించేస్తాను దినవృత్తాంతానికి వెళ్ళిపోతున్నాం మనం మొదటి దినవృత్తాంతంలో పజేడ అధ్యాయం ఏ సుప్రభకు సంబంధించిన బోధైది మొదటి దినవృత్తాంతంలో పజేడవాధ్యాయం దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావిదతో మాట్లాడుతున్నాడు ఆయన విధానం అది కొన్నిసార్లు దావిది విషయాన్ని గమనించిన దేవుడు సరాసరి డైరెక్ట్ గా మాట్లాడే కానీ కొన్ని విషయాలు మట్టుకు ప్రవక్త ద్వారానే మాట్లాడండి సమయాల ద్వారా మాట్లాడేటట్టు మనం చూస్తాము దాని నాతాను ద్వారా మాట్లాడేట్టు చూస్తాం నాతాను చాలా ధైర్యం ప్రవక్త వైపులో ఇర్మియా కూడా తర్వాత ఆమోసు మరీ కఠినం సమస్య మరీ కఠినమైన బహు ధైర్యశైలి అంటే ఎక్కడో ఊరు మారుమూల గ్రామంలో ఉండేవాడు గరిశలేం పట్టణానికి వచ్చి ప్రవచించండు ఊరోడు అవుడు స్వీకరిస్తాడు ఎప్పుడు ఊరోడు వచ్చి ప్రకటిస్తే అంత ధైర్యం దేశం కానీ పోయి ఊరి ఊర్లకు పోయి అది పట్టణంలోనికి పోయి ధైర్యంగా పట్టణంలో ప్రకటించాలంటే ఎంత ఎటువంటి గుండెలు కావాలని ఎటువంటి ధైర్యం కావాలి వాడు మనలో ఉండాలి మనలో దావేదికి ఒక ఆసక్తి గుర్తించింది నేనేమో మంచి గృహంలో నివసిస్తున్నాను కానీ దేవుని మదసకు పెట్టే దాని స్థితి ఎట్లా మంచి నివాసము మందిరాన్ని కట్టలేకపోయినా ఆయన బాధపడుతున్నాడు ఆశ మంచిదే కానీ దావేడు జీవన విధానాన్ని మనం చూస్తే ఆయనని ఆ యొక్క మత్స్య దేవతలు బహుగా వింటాడట్లు మనం చూస్తాం బైబిల్లో మరిన్ స్పిరిట్స్ అంటాం కదా ఇంగ్లీష్ లో నీటి ఆత్మలు ఆయన బలిమితులు తెలియని పరిస్థితుల్లో వాటి మీద అధికారం పొందుకోవాల నువ్వు అపవిత్ర ఆత్మని చేసి గద్దీస్తే అది పోవాలా మన మన ప్రభుకి మరింగ్ మీద కూడా అధికారం ఉన్నట్టు చూస్తాం మనం వాక్యంలో ఒకడు అమాంతంగా మూర్ఛ రోగంతో కొన్నిసార్లు అగ్నిలో కొన్నిసార్లు నీళ్ళలో పడిపోతున్నాడు దేవుడు దాన్ని గద్దించిడు అంటే ఆయనకి ఆ మెరిన్ స్పిరిట్స్ మీద కూడా అధికారం ఉన్నట్లు మనం అక్కడ కూడా వెగలుగుతున్నాం నువ్వు పొందుకుంటావు అది నీకు ఆసక్తి అంటే నా జీవితంలో నేను చూసిన నాకు మెరిన్ స్పిరిట్స్ ప్రాబ్లం ఉండేది చిన్నప్పటి నుంచి కానీ పోయిన ఆదివారమే నాకు వాటి మీద అధికారం అనుగ్రహించబడింది నేను అనుమానించను ఎవరైనా అనుభవించచ్చు కానీ కానీ ఇప్పుడు దాని మీద నాకు అధికారం అనుగ్రహించబడింది ఎన్నో సంవత్సరాల తర్వాత అంటే యాభై ఏళ్ళ వారికి అంతేగా సాగుతున్నాయి సేవకులు ఆటోమేటిక్గా మారిపోతారు వాళ్ళు తెలుగు లేనక చాలా కష్టం ఒకసారి విడియో పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఆ యొక్క మత్స్యాత్మలతోనే లేక నీటి దురాత్మల చేత పీడింపబడ్డ వాళ్ళన్నట్టు వారిని బాగు చేయడం అసాధ్యం అన్నట్టు అంత డేంజరస్ అవి ఆత్మలు ఎందుకంటే అన్నిటికంటే మొట్టమొదట్లో ఉన్న ఆత్మలవి దురాత్మలవి వాటి విజయం పొందాలంటే నీ ప్రార్థన జీవితము ఇది సరిపోతే సరిపోదు సిక్స్ అవర్స్ సరిపోదు ఉపాస ప్రార్థనలు సంపూర్ణంగా నేను ఉపేక్షించుకోవాలా నాజీరచేవాడ జీవితం ప్రతిరోజు నిన్ను హాజరు చేయబడన లేదా ప్రభు నన్ను పరిశీలించి ప్రభు అడగాల్సిన జీవితం ఈ లోకంలో ఏది రమ్యమైనది ఏది మాన్యమైనది గ్రహించాలా ఈ లోకాతీతమైనది ఏవి కూడా అవి సమస్తం వెంటకు ఉపగరించుకోవాలా ఏ విలువ గల వాటిని వాటి ఏమంటాం ఆశించద్దు ఈ లోకంలో దేన్ని ఆశించద్దు అవన్నీ ఆ బ్యాలెన్స్ స్పిరిట్స్ అంటాం కదా నీటి ఆత్మలు నీటి ఆత్మలు నిన్ను నీ భావోద్ ని నీకు ఉత్తేజపరుస్తూ ఉంటాయి నీ శరీర వ్యామోహాలను అన్నిటి నీ రెచ్చగొడతూ ఉంటాయి అవి నువ్వు సైలెంట్గా ఎప్పుడు ఉండగలవు కో నీలో రాయకుండా కాపాడుకోగలవా వ్యామోహాలని నువ్వు ఛేదించుకోగలవా శరీర వాంచలని నువ్వు ఛేదించుకోగలవా అవి ఛేదించుకున్న నువ్వు వాటి విజయం పొందుతూ వాటి అధికారం పొందుతూ అప్పుడే అవి ఎవరన్నా సతాయిస్తే నువ్వు పోయి ప్రారంభ ఎందుకంటే వాటికి బాగా తెలుసు న్యాయ విధానాలు నీకే తెలియదు ఏసుకేసాను బంధిస్తే పోతాయనుకుంటావు పోనే ఆయన జంప్ అయి నీలో పట్టుకుంటాయి అందుకు నీకు రకరకాల రోగాలు వస్తాయి నీకు అధికారం లేనప్పుడు స్కెవ యొక్క వెలువు కాబట్టి అధికారం పొందుకోండి ఇది యుద్ధం ఇది యుద్ధం గెలిస్తేనే నీకు నీకు ఆయన కిరీటం ఇస్తాడు కీరటం చూస్తే సైతానికి అదిగజీ వండుకొచ్చాడు అదే వీనికి అధికారం ఉంది ఇప్పుడు అర్థమవుతుందా మీకు కిరటాలంటే ఏందో నువ్వు ఏది ప్రభు కొరకు సూర్య కార్యములు చేస్తావో అవి చేసినాకనే నీకు కిరటమిస్తాడు దేవుడు నా ప్రభు కొరకు నిన్ను సూర్య కార్యములు చేయను అన్నాడు భక్తుడు నువ్వు కూడా అంత ఇప్పుడు చూడండి దాని మీద ఒక ఆసక్తి కొరకు ఒక మందిరం కట్టాలని కానీ నా తాను ప్రవక్త దాని దేవుడు మాట్లాడతాడు నువ్వు కట్టవు నీ కుమారుడు కడతాడని కానీ నా తను ప్రవక్త దాన్ని చేసుకున్నాడు వాళ్ళలో నేను తప్పు లెక్క వారికి అద్దెకానే బయలుపరచబడింది వారికి అనుకరించబడలేదు నీకు అనుకరించబడింది అంటుంది దేవుడు చూడండి పదకొండవ వచనం నుంచి చదువుతాం నుంచి పద్నాలుగు వచన నీ జీవిత దినములు తీరి నీ పితరులు ఎద్దకు మనం ఇక్కడ మొదటి దిన వృత్తాంతములు వగేడవా అధ్యాయము నుంచి పద్నాలుగు వచనాలు నీ జీవిత నీ జీవిత దినములు తీరి నీ పితరుల యుద్ధకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని చూడండి నీ కుమారుల వలన కలిగిన నీ సంతతిని అంటే ఎంతమంది కుమారులు చూడండి నీ కుమారుల వలన కలిగిన నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యము అతని రాజ్యము బాగా అర్థం అతని రాజ్యం ఎంతమంది కుమారులు ఎంతో సంతతి దానిలో నేను స్థాపన చేసిన తర్వాత అతని రాజ్యంను స్థిరపరిచేది నాడు తండ్రి మాట్లాడుతున్నాడు బహు జాగ్రత్తగా ఎవరు దీన్ని గ్రహించగలరు ఖచ్చితంగా నా తెలిసా రోజు గ్రహించలే ఖచ్చితంగా నాకు తెలిసా రోజు నా గ్రహించలే మంచి ప్రవక్తనే కానీ ఆయనకు అనుకరించబడలేదు ఆ విధానం నీకు బట్ నువ్వు దాన్ని ధ్యానిస్తున్నావా నువ్వు అది ఈ రాజు ఎవరో చూడండి పన్నెండు వర్షం అతడు నాకు ఒక మందిరంను కట్టించును ఎవరి గురించి మాట్లాడుతున్నది బాగా అర్థం చేసుకోండి అతని రాజ్యమును స్థిరపరిచేదను అతడు నాకు ఒక మందిరము కట్టించును అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదన్ను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా సులముడు గురించి కావు హండ్రెడ్ పర్సెంట్ నేను ఏదో దాన్ని నిర్వేదిలబడతాను ఈ వాగ్దానం మీద అతడు నాకు ఒక మందిరంను కట్టించును అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదాను నిత్యం అంటే ఎప్పటికి ఉండిపోతుంది కానీ మనకు తెలుసు సొలముని రాజ్యము బహు తొరగనే గతించింది తన తర్వాత తన కుమారులు మరీ చెడగా మనం చూస్తాం దాగుదేశ పిల్లలు ఎవరు కూడా సంపూర్ణంగా ఆయన కొరకు జీవించట్టు చాలా త్వరగా చనిపినట్లు చూస్తాం మనం సలమును కూడా తన చివరి దశలో బహు బహు బహుమందిని ఎంతో మందిని పెళ్లిలో చేసుకున్నట్లు ఎంతమంది ఉపాత్తులు ఉన్నట్లు వేల మంది కదా అంటే సలోమాన్కి కూడా మారిన్ స్పిరిట్స్ పట్టుకున్నాయి అన్నట్టే కదా అంతమంది స్త్రీలు ఎందుకో దావిధిలో బలింత కూడా అదే అని ఎంతమందిని వివాహం చేసుకున్నాడు నేను గతంలో చూపించిన ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది ఒక లేవీయుడు ఒక లేవీయుడు తన ఉపపత్నితోని కలిసి తీసుకొని ఎరుసండి మందిరానికి అని ఎంతమంది గ్యాప్ ఉందా వాక్యం లేవియుడు అంటే యాజక కుటుంబం పుట్టిన ఉపపత్ని తెలుగు భాషలో చెప్పండి ఉపపత్ని అంటే ఏంది ఉపపత్ని అంటే సబ్స్టిట్యూట్ అంటాం ఇంకా మర మరి తెలంగాణ భాషలో చెప్పాలంటే ఉంచుకున్న వాళ్ళు సబ్స్టిట్యూట్ ఉపా పత్ని అంటే సబ్స్టిట్యూట్ పత్ని అన్నట్టు ఎందుకు ఆ సముద్రపు నీటి ఆత్మ పట్టింది వాడిని దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు ఎంతోమంది బెన్యామీలు చనిపోవడము పన్నెండు గోత్రాలను ఎంతోమంది కొన్ని వేల మంది చనిపోయినారు ఒక్క గురించి వాడు చేసిన పనికి ఆ యాజకుడు చేసిన పనికి అందుకే లేవి యాజకత్వము చెల్లలేదు చివరి వరకు ఎందుకంటే అందులో ఎప్పుడు ఏదో ఒక బలీనత ఉండేది ఆ యాజకత్వంలో దా మీద ఎంతో వివాహం చేసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చిన వాళ్ళకు పుట్టిన పిల్లలు ఒకరినొకరు చంపుకున్నట్లు మనం చూస్తాం ఆయన జీవితం దుఃఖ సాగారణ మునిపోయాడు ఒక హితయులిని ఆయన పెళ్లి చేసుకున్నాడు అన్యాయంగా అనిలతో సాహసం చేదండి వాళ్ళకి స్త్రీని తెచ్చుకున్నాడు వచ్చేవాని సులభూనికి కూడా అదే బలహీనత ఆత్మలను పట్టి పిడించిన తను ప్రతి దేశంలో నుంచి రాజుల కుమార్తెలను పెళ్లి చేసుకుంటూ వారి దేవతలను తెచ్చి ఆ పిల్లలు ఆ రాణి కుమారులు రాణులు వాళ్ళు తీసుకొచ్చి ఎరుసలే మందిరానికి మీరు మమ్మల్ని రాణియారు మేము కాబట్టి మళ్ళీ మా మేము ఎట్లా పూజించాలా అంటే మీ ఇష్టం మీరు మీ దేవతలను పూజించుకొని పర్మిషన్ ఇచ్చిండి అప్పుడు ఆ స్త్రీలు తన భార్యలు మందిరాలు కట్టుకున్నారు వారి దేవతలకి ఆ మందిరాలు కట్టినప్పుడల్లా ఆ మందిరాల ఏమంటాం వాటిని మందిరాలని ఇనాగ్రేషన్ అంటాం తెలుగులో పదం నాకు రావట్లేదు మందిర ఆవిష్కరణ అంటారేమో కరెక్షన్ చేయొచ్చు లాంగ్వేజ్ మందిర ఆవిష్కరణ అన్య దేవతల మందిరాల ఆవిష్కరణలకి రిబ్బర్ కటింగ్ కిందనే పోవాల్సి వస్తుంది సొలమాను ఇబ్బంది కట్ చేసినాక లోపల పోయినాక ఏం పెడతారు మీ మిఠాయి పెడతారు మిఠాయి తిన్నాడు వాటికి అనిపించిన దేవదూతలకి ఆ దయ్యాలకు అన్ని తింది సులమును భగవంతు చివరికి అన్యాయంగా జీవించాడు అతని వంటి వాడు ఒకరు లేకపోయాడు అతనికి జ్ఞానం ఎవరికి లేకపోయింది చివరికి జ్ఞానహీనుడిగా తయారైడు దాని తర్వాత పశ్చాత్తాపంతో ముసలి ప్రయాణంలో అవన్నీ రాస్తాను వాక్యాన్ని కాబట్టి ఈ ఆత్మలను నేను అసహించుకోవాలా వాటికి ఎట్టి పరిస్థితిలో చోటు ఇవ్వద్దు సినిమాలు చూసే వాళ్ళని టెలివిజన్ ప్రోగ్రామ్స్ లో అవన్నీ చూసేవాళ్ళు సీరియల్స్ చూసే వాళ్ళకి పడతాయి దయాలి సోషల్ మీడియాలో వీడియోస్ యూట్యూబ్ లో వీడియోస్ చూసే వాళ్ళకి ఇవి పడతా ఉంటాయి వీడియోస్ నేను పేరు పెడతలేను వాటికి పొర్నోగ్రఫీ అంటే దాన్ని ఇంగ్లీష్ లో ఇవి చూసే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా వాడి జీవితం బహు అన్యాయంగా దౌర్భాగ్యంగా ఉంటుంది అన్నట్టు చివరి గారు అందుకు మనం వాటిని సంపూర్ణంగా అసహించుకోవాలి వాటిని చూస్తే నీకు అసహ్యం కలగాలి ఇప్పుడే నువ్వు నాజరి చేయబడ్డ జీవితం లేకపోతే సంవత్సరం అయిపోతుంది నీ పిలుపు వ్యర్థం అయిపోతుంది కాబట్టి నేను చూడండి ఇక్కడ నా మందిరము సారీ పదమూడ పన్నెండో వర్షంలో అతను నాకు ఒక మందిరం కట్టించును ఏసు గురించి మాట్లాడుతున్నాడు అతని సింహాష్టముడు నేను నిత్యా స్థాపన చేసేదను నేను అతనికి తండ్రిని అయ్యుండును అతడు నాకు కుమారుడయ్యుండును ఒక్కడి గురించి మాట్లాడుతుంది ఇక్కడ నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపాను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపాను చూపక మానను శాశ్వతంగా కృపాను చూపిస్తా అంటున్నాడు తన కుమారుడి మీద తర్వాత పద్నాలుగు వర్షానికి వచ్చినాక మనం వాక్యాన్ని క్లోజ్ చేస్తాం చూడండి పద్నాలుగు అసలు నా మందిరం నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరిచేదను ఆశ్చర్యం తండ్రి మాట్లాడుతుంది మాటలు నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరిచేదను సులమును ఎక్కడ నడపడా లేడు కదా తర్వాత చూడండి అతని సింహాసనము ఎన్నిటికీ స్థిరంగా ఉండునని అతనికి తెలియజేయము చూడండి ఎవరి సింహాసనము స్థిరంగా ఉంది ఈ రోజు వరకు ఎప్పుడు ఎవరి రాజ్యము నిత్యస్థాపన చేయబడింది సులమూని కాలం ఎప్పుడో ముగించింది రాజుల కాలం ఎప్పుడు ముగించింది యూధా గోత్రంలో రాజులే లేరే ఆ రాజ విధానాలే పోయి గోత్రాలే తారు ఒక బుక్ చదివిన నేను ఇప్పుడున్న ఇశ్రం దేశంలో అసలు అసలైన వాళ్ళు కానే కాదు వాళ్ళు మోసగాళ్ళని విన్నా కానీ దాన్ని మనం బయటికి తీసుకుని రాము కానీ అట్లా కొంతమంది ఉన్నారు ఎందుకంటే ఇసలు కథలు ఆ రంగు గల వారు కాదని కానీ ఇప్పుడుకున్న వాళ్ళంతా తెలవాలి పరిణి గోత్రికి ఎక్కడికైనా ఎవరు వెళ్ళదు ఆ గోత్రాలు ప్రపంచమంతా చెదిరికని ఎవరు తెలియదు కానీ వాళ్ళందరూ తిరిగి వచ్చింటారు మూడు వేల కానీ మన ప్రభు రాజ్యము ఎన్నిటికీ స్థిరంగా ఉండును అన్న విషయానికి జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి ఏసు ప్రభు రాజ్యం నుంచి మాట్లాడతాడు ఇక్కడ తండ్రి ఇక్కడ దావితతోని నా తనతోని ఆయన ఆయన సింహాసనము నిత్యా స్థాపన చేయబడింది ఆయన కృప ఆయన మీదున్న కృప ఎప్పటికీ మానదంట కాబట్టి అటువంటి కుమారుణ్ణి స్వీకరించిన వారు మనం కాబట్టి మనకు కూడా సింహాసనము నిత్య స్థాపన చేయబడుతుంది మన మీద కూడా ఆయన కృప ఎప్పటికీ మానకుండా ఉంటది మనము నిత్యము మన ప్రభు యొక్క మందిరంలో ఆయన రాజ్యంలో స్థిరపరచబడిన వరం ఆయనతో పాటు ఎప్పుడు స్థిరంగా ఉండేవాళ్ళం ఆయన పరుషుధ పర్వతానికి సంబంధించిన బోధమనం గెలిచినాం సీఎన పర్వతానికి సంబంధించిన గొరపిల్ల ఎక్కడికి వెళ్తే వీరు ఎక్కడికి వెళ్ళిరి గొరపిల్ల తెల్లని గుర్రం ఎక్కి వెళ్తే వీళ్ళు కూడా తెల్లని గుర్రం మీద వెళ్ళేరు కాబట్టి లక్ష మంది తప్ప ఎవరు కూడా ఈ యొక్క గుంపులో ఉండరు ఆయనతో పాటు తెల్లని గుర్రంల మీద ఈ లోకం బయలుదేరిన వాళ్ళలో లక్ష మంది తప్ప ఇంకా ఎవరికి అయోగ్యత లేదు ఎందుకంటే ఏసుప్రభుణ్ణి సంపూర్ణంగా వివరించిన వాళ్ళు ఆయనకి ఎటువంటి గుణగణాలు ఉన్నాయో సంపూర్ణంగా అదే గుణగణాలు కలిగిన వారు వాటి దినం తీర్మానించుకోవాలా ఏ సుప్రమలో ఉన్నాయి గుణగణాలు అవన్నీ ఒక పేపర్గా లిస్ట్ చేసుకోండి అవన్నీ నీలో ఉన్నాయా నువ్వు ఒక మంచి కాపరిగా ఉండగలిగినవా నువ్వు ఒక మంచి తీగలాగా ఉండగలిగినవా ఆయన నాటబడ్డ తీగ ఆయన దాష్ట తీగ మనం సఫలించినవా మంచి ద్రాక్షలు రాసినవా కారు ద్రాక్షలు రాసినవా ఇంతకాలం నువ్వు నువ్వు పరిశీలించుకోవాలి ఏ స్థానంలో ఉన్న గుణగణాలు నీలో ఉన్నాయా లేవా లిస్ట్ పెట్టుకోండి పేపర్ తీసుకోండి ఏమి ఆ లిస్ట్ చేసుకోండి దాని తర్వాత మీకేమేమి ఉన్నాయో టిక్కులు కొట్టండి మీకేమేమి లేవో వాటి వరకు ప్రయాసపడండి కుట్ట అటువంటి పరిచర్ అటువంటి కృపల్లో ప్రభు మిమ్మల్ని అందరూ నడిపించాలని నేను ప్రార్థిస్తాం పరిశుద్రబం తండ్రి మీకు మనాలైనా సర్వనతలకు దేవా కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభు సమస్త సృష్టికి మూలకారు ఎక్కడ మీరేనైనా సమస్తం మీ మూలంగా కలిగాను మీ కొరికే కలిగానని వాక్యం సలగిస్తుంటండి కాబట్టి దినము మేము ఎక్కడికి వేయగలగలం సమస్తము మీరైన ప్రభావం మీలోకస్థలు ఎక్కడెక్కడో పరిగెత్తున్నారు ప్రభావం ఏదో సాధిస్తామని కానీ మేము ఎక్కడికి పోలేం ప్రభావం సమస్తం మీలో ఉందినైనా కాబట్టి మాకు మీ కొరికే మాకు అత్యే చాలు ప్రభావం మాకు ఇంకా ఏమొద్ది లోకంలో మీరు మతపరుంటే చాలు ప్రభావం మాకు ఈ మనసు వద్దు ప్రభావ క్రీస్తు కలిగిన మనసు మాకు అనుగ్రహించే ప్రభావం మేము మిమ్మల్ని ధరించాలి క్రీస్తుని ధరించుకోమంటే పవు మిమ్మల్ని ధరించుకోవాలని నీతి వస్తాను అమరు ప్రభావ యోగ్యతని భాగ్యాన్ని ఇక్కడ వింటున్న వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ దిన ప్రభావ ప్రతి ఆ యొక్క సముద్రపు దురాత్మల నీకు గర్దిస్తున్నాం మనుషులు పట్టి పెడుస్తున్న డిపార్ట్ ఫ్రామ్ దిస్ గ్రూప్ ఇన్ ద మైటీ నేను జీసస్ ద క్రైస్ట్ ఐ కమాండ్ యూ ఎవరిని ముట్టడానికి వెళ్ళేది వేస్తే క్రీస్ ప్రవ్వ వాటి నుంచి విడుదల కల్పించండి ప్రతి డిసీజెస్ కలి కలిగిస్తున్నాయి అధురాతలు ప్రభావ అన్ని రోగాలు వాటి నుంచి వస్తున్నాయి గద్దిస్తున్న జనం విడిచిపెట్టుకోండి స్థితి సమయం ప్రతి రోగానికి గద్దీస్తున్నాయి డిపార్ట్ ఫండ్ తీసుకునిపించి స్పెషల్స్ ని ప్రవ్వ ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి మీ కొరకు నిలబడి ఓ ప్రవ్వ ఈ పరిచర్య కొనసాగించాను వినితి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే సేవకులుగా ప్రతి ఒక్కరిని చేయండి మీ ఏదో సాధిస్తున్నాం కానీ సమస్తము వ్యర్థమైంది ప్రవ్వ ఈ లోకంలో ఏదో ఆశిస్తున్నాం సమస్తం శితమైంది ఎరుకో పట్టణంలో సమస్తం శితమైంది ఇది ఎరుకో పట్టణం సమస్తము గలిగిలి కలిగింది ఇది బావేలు వీటన్నిటి నుంచి మమ్మల్ని వేరుపరిచే నాదం చేసుకుని జీవించేలాగిన సేపడండి రాత్రి మంత్రి నిద్ర అనుగ్రహించండి వేపు లేసి మరిసిదిలాగిన ఓ ప్రభు మీ సన్నిధిలో మేము నిద్రపోతుండగా పర్లోకొక విషయాలన్నీ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పర్లోకొక్క దర్శనం వారికంలో ఉన్న ప్రతి విషయాలను మేము స్వీకరించడాకన్నా మనసుగా పరిచయండి మమ్మల్ని అందరినీ మీరు రాకవలసిగా పరుచుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మన ప్రభు ఏసు క్రీస్తు కృప సమధం నడిపింపు మనందరికీ సదాకానుక ఆ మెన్ అందరికీ ప్లేస్ లాట్ గుడ్ నైట్ నైట్ Praise filtrate. the Lord praise the Lord praise the Lord sister sisters Praise the Lord praise the sisters Come in dear Sai Lal